నమ్మకమైన తండ్రి ప్రేంగుల దినరాజా నీ పాదాలకు స్తోత్రాలు స్థుతులు పిలించుకుంటున్నాం సాయంకాల సమయంలో తండ్రి చిన్న గుంపుగా మీ పాసన కావటానికి మేము చుట్టానికి కనిపి చిన్న గొప్పకి నీకున్నాను అయా నెలలో జరిగిన ఉన్నటువంటి సువార్త పరిచర్ మీ పాదాలు కొట్టుకుంటుండగా అయా నమ్మకమైన తండ్రి ప్రేంగులు గినరాజా కేవలం ఒకటి వారము పనికిమాల వారము యోగ్యత ఏ మంచితనం పేలవారము బలహీనం తండ్రి నమ్మకం ఏందేవా మీ వైపు చూస్తుండగా కృపణను గ్రహించండి నమ్మకం ఏందేవా నమ్మకం మీరు మాత్రమే సమస్తమును బాగా చేగటికింది దేవుడు తండ్రి అయ్యా మీ నమ్మకత్వానికై గడిచిన దినాలన్నింటిలో తండ్రి అయ్యా గడిచిన సంవత్సరాల్లో మీ యొక్క మీ ప్రేమ యొక్క అయ్యా మీ నడుపుదల అయినందుకై మీ కొందరుంచుకుంటున్నాం రెంగులు తండ్రి ఇరవై మూడు మధ్యాహ్నం బయలుదేరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో సున్నంపాడు ప్రాంతంలో జరిగిన ఉన్నటువంటి పరిచయని మీ పాస్టర్ ని తండ్రి కృప్ణాను గ్రహించండి అయ్యా సండే స్కూల్ టీచర్స్ పాస్టర్స్ అయ్యా నమ్మకమైన తండ్రి సరైన సంఖ్యలో వచ్చి అయా మీ నామాన్ని మయం పరచడానికి మీ నామాన్ని సహాయం చేయండి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం రెంగుల తండ్రి ఈ కొద్ది సమయం ప్రార్థనలో ఆరాధనలో అయ్యా వాకి పరిచర్లో తండ్రి మీ నామం ఏం పరచబడలాగినా మీ నామం ఘనపరచబడలాగినా రుక్నానుగ్రహించండి మమ్మల్ని బట్టి మీ యొక్క నామ ఘనతను బట్టి మీకు మంచితనాన్ని బట్టి అయ్యా మీకు ఆ ప్రజల మీకు కలిగినటువంటి ఆ యొక్క సంకల్పం ఉద్దేశాలను బట్టి మమ్మల్ని జ్ఞాపకం సమయాన్ని మీ పాద సన్నిధిలో పెడుతూ అయా మమ్మల్ని మీ చేతులు కిందికి అయ్యా రక్త ప్రోక్షణ కింద తెచ్చుకోశక్రీస్తు వారు ప్రసిద్ధమైన ప్రతిమారీ అతి వినంతే వేడుకొని తిన్నాం థ్యాంక్ యూ గాడాకారములు నేనడిన వేళలలో గాడాకారములు నే నడచిన వేళలలో కంటి పాపవలెనన్ను కొనుకాడును కంటి పాపవలనన్ను కొనుకాడును ప్రభువై నేసునకు జీవితమంతా పాడుదం ప్రభువై నాయస్సునకు జీవితమంతా పాడుదీ జడియను బెదరను నాయస్తునతుండగా జడియను బెదరను నాయసునతుండగా మరనాపులో ఎలలో పులోయలలొ నే నడచిన వేలలొ నీదుడు కరాయు నీ దండము అధరించును నీదుడు కరాయు నీదండము ఆదరించును నాగి పొర్లు చిన్నది శుద్ధాత్మతో నిండెను నాగి పొర్లు శుద్ధాత్మతో నిండెను జడియను జడియను బెదరను నాయేసున తు నుండగా అలలా తు కొట్టబడినా నానా వలు నేనుండగా అలలా తు కొట్టబడినా నానా వలు నేనుండగా ప్రభుయేసు కృప నన్ను విడువా కపాడును ప్రభుయేసుకృపను విడువా కపాడును అభయామిచీనన్ను ఆదరికి చేచ్చును అభయామిచీనన్ను ఆదరికి చేచ్చును జడియను బెదరను నా ఏనతో నుండగా జడియను బెదరను నా ఏనతో నుండగా పర్వతాంలు తొలగినను మేటలు తరినను పర్వతాంలు తొలగినను తరినను నీ కృపనను విడువాదు నీ నిబంధన తొలగాదు నీ కృపణను విడువాదు నీ నిబంధన తొలగాదు నీ నీతి సమాధానములే నన్ను నడవజయును నీతి సమాదనములే నన్ను నడవజేయును జడియను వేదరను నా యేసు నా తోడుండగా జడియను వేదరను నా యేసు నా తోడుండగా గాడాందకారములో నేనడిన వేలూ గములు నేనడిన వేల కంటి పాపవల నన్ను కొను కాపాడు కంటి పాపవల నన్ను కొను కాపాడు ప్రభువైనసునకు జీవితమంతా పాడుదం ప్రభువైనసునకు జీవితమంతా పాడుదం జరియను బెదరను నా ఏసునతుండగా జిడియను బెదరను చిన్నగా వాక్యం తీసుకుందాం ప్రార్థనా పూర్వకంగా పరశుద్రవకు దేవ ఏసు ప్రవ్వ మీకు సుతుల స్తోత్రాలనైనా అబ్రహాం ఇస్సాకు యాకోబ్లో గొప్ప తండ్రి మీకు వందనాలు ప్రవ్వ ఈ యొక్క సాయంత్రం సమయంలోనైనా మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాలు ఇచ్చినారు మాకు ఎంతో వందనాలనైనా ముఖ్యంగానైనా మీ స్వరం వినాలా మీతో సమయం గడపాలా ప్రభా మేమెంతగా బిజీగా ఉన్నాయి ఎన్ని ప్రోగ్రామ్స్లలో ఉన్నా కానీ ప్రభా వ్యక్తిగతంగా మీ సన్నిధిలో సమయం గడపాలా మీతో సాహసం కలిగి ఉండాలా అది మాకు ఓ ప్రభా ఎవరు దూరం చేయడానికి వీల్లేదనైనా సహాయపడండి తండ్రి మిమ్మల్ని హత్తుకొని మేము జీవించాలనైనా మీరందరినీ నిండడం ఎడ విడవను ఎడ పైన మేము కూడా అదే రీతిగా ప్రభా దివరాత్రాలు మిమ్మల్ని హత్తుకొని మేము జీవించాలా మళ్ళీ అటువంటి సేవలో అటువంటి కృప భాగ్యన్మా కలకరించి నడిపించమని మొత్తం మాట్లాడి బలపరచమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించు చున్నాం తండ్రి నిర్గమ్మ కాండంలోని ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం మోసెకి సంబంధించింది మోసే సేవా జీవితానికి సంబంధించింది ముఖ్యంగా ఆరంభంలో నిర్గమ్మ కాండము మూడవ అతను తన మామ అయిన దగ్గర సెటిల్ అయిపోయింది కంఫర్టబుల్ లైఫ్ అలవాటుపడ ఈ కంఫర్టబుల్ లైఫ్ చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది క్రిస్టియన్ లైఫ్ లో అది చూపించడానికి వరకు దేవుడు అనేక పర్యాయాలు మనతో మాట్లాడుతూ ఉంటాడు ముఖ్యంగా దేవుని ప్రణాళిక డిలే కావడానికి అంటే ఆయన ప్లాన్స్ లేట్ కావడానికి కృత ఏం చెప్తుందంటే ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడినాకనే అంతము వచ్చును అన్నాడు కానీ ఊల్డ్ లో మనం చూస్తే విధానం ఏంటంటే దేవుడు ఏర్పరచుకున్న సేవకులు తీసుకున్న డిలేడ్ డెసిషన్స్ అన్నట్టు అంటే వెరీ లేట్గా తీసుకున్న డెసిషన్స్ వలన ఆయన ప్రణాళిక డిలే అవుతుంది అది ఈరోజు కూడా వర్తిస్తుంది న్యూ టెస్ట్మెంట్ టైంలో ఉన్న మనకి ఎండ్ టైమ్స్లో ఉన్న మనకి మరి మరి విశేషంగా ఆయన ప్లాన్స్ ని మనము అనేక పర్యాయాలు డిలే చేస్తూ ఉన్నాం అది నేను యాక జీవితంలో గ్రహించగలిగిన యాకోబు కడుపు నుంచే ఏసు ప్రభు పుట్టాల భవిష్యత్తులో అయితే యాకోబు తను కూడా తన మామ దగ్గర సెటిల్ అయినట్టు మనం చూస్తాం కదా అక్కడ పోయి వివాహం చేసుకుంటాడు పెద్ద కుమార్తెని దాని తర్వాత చిన్న కుమార్తెని కూడా వివాహం చేసుకుంటా అంటే వాళ్ళ మామ అంటాడు ఇంకొక ఇయర్స్ నాకు పనిచేయ అంటాడు ట్వంటీ ఇయర్స్ డిలే చేసిండు ఒక అమ్మాయి గురించి ఒక ఆల్రెడీ మ్యారీడ్ కదా డి చేయడం వల్ల దేవుడు ఆ యొక్క దేవదూతతోని పెనుగొడాల్సి వచ్చింది కొట్లాడుతుంటే దేవుడు అతనితో డిలే చేసినావు నా ప్రణాళిక అని అనేసి ఇది నేను చాలా సార్లు నా జీవితంలో నేను గ్రహించిన నేను చాలా డిలే చేసినాను నా లైఫ్ లో ఎన్నెన్నో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దాని రిప్రకర్షన్స్ అంటాము లేక పరిణామాలు ఈ రోజు కూడా నేను అనుభవిస్తున్నా అందుకనే నేను ఇంకా ఏవి కూడా లేట్ చేయను పరిగెత్తుతా ఉంటాను అన్ని విషయాలలో ఆలసిపోతున్నా హెల్త్ బాగాలేకున్నా పరిగెత్తుతూ ఉంటాడు ఎందుకంటే అవి డిలేస్ వాటి కాన్సిక్వెన్సెస్ నన్ను ఈరోజు కూడా వెంటాడుతూ ఉన్నాయి మోసే చేసిన మిస్టేక్ కూడా అదే ఇక్కడ మూడవ అధ్యాయం ఎక్సో కాండం మూడవ అధ్యాయంలో ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే ఐగుప్తు బయటికి వెళ్ళిపోయిండు మిధ్యాన ప్రాంతంలో సెటిల్ అయిపోయిండు వివాహం చేసుకున్నాడు ఫార్టీ ఇయర్స్ అక్కడ వేస్ట్ చేసాడు ఫార్టీ ఇయర్స్ తర్వాత దేవుడు పిలుస్తున్నాడు నువ్వు వేస్ట్ చేసినావు ఫార్టీ ఇయర్స్ త్వరగా పో కానీ యహోశివ విషయంలో మనం చూస్తాం వేస్ట్ చేయలే ఆయన నెక్స్ట్ జనరేషన్ ఆయన వేస్ట్ చేయలే టైం ప్రతిదీ చాలా క్యాల్కులేటివ్ పరిగెత్తుతా ఉన్నాడు ఎంత డిస్కరేజ్మెంట్స్ ఉన్నా ఆయన వాటిని ఓవర్కమ్ చేస్తూ ముందు పరిగెత్తుతా ఉన్నాడు దేవుని ప్రణాళికని అట్లా అడ్వాన్స్ చేసుకుంటూ పోండి నేను మోసతో మోషకి ఏ రీతికైతే తోడైనున్నో నీకును అదే రీతిగా తోడై ఉంటానన్నాడు కాబట్టి మోస దగ్గర ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే మూడవ అధ్యాయం అంతా చూస్తే పండుచున్న పొదకు సంబంధించిన బోధ ఇది మూడవ అధ్యాయం అంతా అయితే ఎనిమిదవ వచనంకి దేవుడు మాట్లాడుతున్నాడు ఏడవ వచనం నుంచి మరి యోహో ఇట్లా నేను నేను ఐగుప్తులో నా ప్రజల బాధను నిశ్చయంగా చూసి తిని తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వె వారి దుక్కములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తీల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశంలకును అనగా కనానీలకు హిత్తీలకు అమోరీలకు పెరిజీలకు హివ్వీలకు ఎబుసీలకు ఆరు గుంపులు ఆరు ఎథనిక్ గ్రూప్స్ ఇవన్నీ నివాస స్థానమైన పాలు తినలు ప్రవహించే వారిని నడిపించుటకును దిగి ఉన్నాను ఇది ఏడో గుంపు అన్నట్టు ఇశాల్ గుంపు ఆల్రెడీ సిక్స్ గ్రూప్స్ ఉన్నాయి అక్కడ సిక్స్ ఎథనిక్ గ్రూప్స్ ఉన్నాయి ఇది ఏడవ గ్రూప్ అన్నట్టు అయితే మోసే అన్ని ఎక్స్క్యూజెస్ చెప్తున్నాడు అక్కడ ఆల్రెడీ నువ్వు ఫార్టీ ఇయర్స్ లేట్ చేసినావు అప్పటికీ ఆయనకి కోపం వస్తుంది దేవునికి కొంచెం కఠినంగా మాట్లాడినట్టు మనం చూస్తాం దేవుడు నువ్వు ఆల్రెడీ లీడై చేసినావు నేను నిన్ను ఇన్ని సంవత్సరాలు ఎందుకు నీ మీద నేను టైం ఇన్వేస్ట్ చేసినా ఐగుప్తులో నిన్ను ఎందుకు అంతగా నేను అన్ని రకరకాల విద్యలు ప్రవీణత పొందులాగా నిన్ను ప్రోత్సహించి నడిపించిన రాజకుమారులతో పాటు నేను కూర్చోబెట్టి సింహాసనాల మీద కూర్చుంటబెట్టి నేను ఎంతగానో హెచ్చించినా ఈరోజు నువ్వు డిలే చేస్తున్నావు వాళ్ళ మొర నా దగ్గరకు వస్తుంది నేనేమో దానికి జవాబు ఇవ్వాలంటే నా నేను వచ్చి చెయ్యలేను ఈ లోకంలో నేను ఎవరినన్నా ఏర్పరచుకోవాలా నేను నిన్ను ఏర్పరచుకున్నాను నువ్వు మలా పని చేయాలా నువ్వు ఆలస్యం చేస్తున్నావు నా ప్రణాళికని డిలే చేసినావు కాబట్టి దేవునికి కోపం వస్తుంది అక్కడ జీవితంలో కూడా అదే జరిగింది ఇక్కడ ఇతని జీవితంలో అదే జరుగుతుంది గిద్దెని విషయాలు కూడా అదే జరుగుతుంది డిలే చేస్తూ ఉన్నాడు ఎక్స్క్యూజెస్ చెప్తా ఉన్నాడు అనేక పర్యాలు నేను ఇది జీవితంలో చూసిన బ్రదర్ వస్తారా ప్రేయర్ మీటింగ్ కంటే ఎక్స్క్యూజెస్ చెప్తా ఉంటారు పబ్లిక్ మీటింగ్స్ ఉన్నాయి బ్రదర్ సిక్ అయిపోయి బ్రదర్ మీరు వస్తారా అంటే ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటారు బ్రదర్ నాకు ఇంకొక పని ఉంది బ్రదర్ ఇవన్నీ మనం చూస్తాము ఆ యొక్క పెండ్లికి పెండ్లి బిందుకి ఆ యొక్క పెండి కుమారుని తండ్రి అనేక మందిని పిలవడా పిలిపించడానికి దాసులను పంపిస్తే ఎవరు రాలే ఎక్స్క్యూజెస్ చెప్పినంత అవి మూడు గుంపులను మనం చూపిస్తాం మనంలో త్రీ గ్రూప్స్ ఎక్స్క్యూజెస్ చూపించినాయి ఒకటి నేను పెళ్లి చేసుకున్నానని ఒకటి నేను ఇప్పుడే ల్యాండ్ కొనని ఒకటి ఇంకోటి పశువుని కొన్నానని అన్ని ఎక్స్క్యూజెస్ అన్నట్టు అవి ఏమన్నా ఇంపార్టెంట్ రీజన్సా పెండ్లి విందుకు పిలుస్తే పోవచ్చు కదా ఒక వన్ అవర్ అటెండ్ అయ్యి తిరిగి ఎవడి పనులు వాడు చేయొచ్చు కదా అట్లు ఉండదు అన్నట్టు ఫస్ట్ ప్రయారిటీ మనము మనం ఎందుకరకు ఈ లోకంలో ఉన్నామన్నట్టు అన్ని ముఖ్యమే చదువులు ముఖ్యమే ఉద్యోగాలు ముఖ్యమే కుటుంబాన్ని పోషించుకోవాలా బాధ్యతలు అన్ని ముఖ్యమే కానీ టాప్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేటది ప్రభుకే నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించడను నాకు పాత్రలు కారంటాడు మత్స్య స్వార్థ పదో అధ్యాయంలో ఇది కొంచెం వెంటాడుతూ ఉంటుంది నా జీవితంలో నాకంటే మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు చర్చి సిస్టమ్స్నా మనుషులనా కుటుంబీకులనా పిల్లలనా బంధువులను మిత్రులనా ఎవరిని మనం ఎక్కువ ప్రేమిస్తున్నాం అవన్నీ డిలేస్ అన్నట్టు అవన్నీ ఆయన ప్లాన్స్ ని డిలే చేస్తూ ఉంటాయి అన్నట్టు కొన్నిసార్లు మనం చూస్తాం నువ్వు పోకపోవడం వల్ల ఒక వ్యక్తి చనిపోయింది ఒక అవకాశం నీకుండే అట్లీస్ట్ వాడి చెవిలో పోయి సువార్త చెప్పడానికి కోరిక నాకు ఈ అనుభవాలు చాలా జరిగినాయి నా లైఫ్ లో లాస్ట్ మినిట్స్ లో ఇంకొక ఇంకొక హాఫ్ అవర్ లో చనిపోబోతుండ్రు అంటే ఆ టైంలో నేను పోయి వాళ్ళ చెవిలో సువార్థ ప్రకటించి నీ పాపలు ఒప్పుకో నీ మనసులు ఒప్పుకో నేను నీ ప్రార్థన చేస్తున్నా తర్వాత లార్డ్ ఆ తన ఆత్మాని విడిచిపెట్టకండి ప్రవ్వ పరదేశంలో నీ సన్నిధిలో చేర్చుకోండి తన ఆత్మాని ప్రవ్వ అని నేను ప్రార్థన చేసినాక హాఫ్ అవర్ కె చనిపెట్టి ఆ యొక్క లాస్ట్ మినిట్ అవకాశాలు నాకు దేవుడిచ్చిండు కానీ ఎప్పటికీ నాకు తెలిసి నేను ఎన్నో పోగొట్టుకున్నా ఇటువంటి అవకాశాలు ఆ తీవ్రత ఆ మంట నిన్న మంట గురించి మాట్లాడుతున్నాం అగ్ని గురించి మాట్లాడుతున్నాం ఆయన దహించే అగ్ని అనే బిడ్డలు ఎవరు ఆరిపోయిన అగ్ని ఆయన వెంబడించే కూడా దహించే అగ్ని కదా అగ్ని ఎట్లుంటుంది అది పరిగెత్తుతూ ఉంటుంది ఉస్న ఎక్కడ పోయి గాలి చేద్దామా ఎవరిని గాలి చేద్దామా అని పరిగెత్తుతూ ఉంటుంది మళ్ళీ అటువంటి తీవ్రత ఏలియాలో ఉందని మనం నేను అడిగిన చూసినాం అన్నట్టు ఏలియా ఎక్కడ అడుగు పెడితే అక్కడ అగ్ని ఎక్కడ అడుగు పెడితే అక్కడ అగ్ని ఆ విధరాలు ఇంట్లో అడుగు పెడితే అగ్ని ఉంది రొట్టెలు కాల్చుకోవడానికి ఎవరింట్లో లేదు అగ్ని ఎవరింట్లో లేదు అగ్ని దేశం కరువు తిననీకి తిండి లేదు కానీ ఆయన అక్కడ అడుగు ఆయన ఆయన ఆ యొక్క అది ఏం ప్రాంతం అన్న ఆ పట్టణం పేరు సారేపత్రకు వస్తాడు ఆయన ఉండినది మటుకు ఆయన పుట్టి పెరిగిన ప్రాంతం వచ్చి తిష్పి తిష్పి ఆ స్థలం పేరు అవునా అందుకే తిష్బియుడు అంటాం ఆయన అక్కడి నుంచి అక్కడ అడుగు పెడితే వర్షాలు ఆగిపోయినాయి ఎందుకంటే ఆయన ఫైరీ ఫెలో వెరీ వెరీ ఫైరీ ఆయన కోపము ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ రాజు సైన్యాధిపతిని పంపిస్తుండడు యాభై మందిని ఫస్ట్ బ్యాచ్ అగ్నిదిగొచ్చి కాల్చేసింది నేను జీవంగల దేవుని సేవకుని అయితే పరలోకం నుంచి ఆకాశం నుంచి అగ్ని వచ్చి మిమ్మల్ని దహించి వేనుగాక అంటే టక్కన పడింది అగ్ని రెండో బ్యాచ్ కూడా కాల్చిపోసేసింది మూడో బ్యాచ్ ఎస్కేప్ అయిపోయింది అది రెమినెంట్ అంటాం మన థియాలజికల్ అండర్స్టాండింగ్స్లో ఫస్ట్ టూ గ్రూప్స్ ఎప్పటికైనా పరలోకం పోలేవు అవి నశించుకోవాల్సింది అని ఎన్నో ప్రశ్నలు నేను మీకు చూపిస్తూ ఉంటాను దేశంలోని రెండు గుంపుల వారు తెగబడి చత్తూరు మూడో గుంపును నేను అగ్నిలో నుండి బంగారమును పుటము వేసి తీసినట్లు వెందుని వెండిని శుద్ధీకరించినట్లు నేను వాళ్ళను శోధించి బయటికి తీసుకొస్తా అంటాడు మూడో గుంపుని అవి ప్రాఫెసిస్ ఫస్ట్ టూ గ్రూప్స్ దే ఆల్ ఫర్ ఎట్టి పరిస్థితుల్లో ప్రభు చెంతకు పోలేవు రక్త మాంసంలో పర్లో ఒక రాజ్యాన్ని స్వతంత్రించుకొని నేరవు అంటాడు అవి రెండు గుంపులు అవి కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు మోషతోని చిత్తగించము నేను ఇస్రైల్ వెళ్ళి పదమూడవ వచ్చంలో వారిని చూచి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరు ఏమని అడి అని అడిగిన వల్లా వారితో నేను ఏమి చెప్పవాలనని దేవుని అడిగాను ఇవన్నీ ఎక్స్క్యూజెస్ అన్నట్టు ఇవన్నీ ఎక్స్క్యూజెసే వీటి లాట్ ఆఫ్ థియాలజికల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి కానీ ఇవన్నీ ఎక్స్క్యూజులు అన్నట్టు ఆ సంభాషణలో అన్ని ఎక్స్క్యూజెస్ ఉన్నాయి ఎస్కేప్ గడానికి చేస్తున్నాడు అన్నట్టు డిలే ఆల్రెడీ డిలే చేసినావు ఇంకా డిలే చేస్తా ఉన్నావు అన్న విషయాలు కాబట్టి ఆయన నేమంటున్నాడు నేను అబ్రాహ్మలకు వాగ్దానం చేసిన ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత నేను మళ్ళా మీ బిడ్డల్ని దర్శిస్తా అని మళ్ళీ నేను అబ్రాహ్మకి వాగ్దానం చేసిన వాగ్దానం చేసిన వాడిని నేను నా వాగ్దానం నెరవేర్చుకోవాలంటే నువ్వు పోవాలా నువ్వు పోయి వాళ్ళని తీసుకొని రావాలా కాబట్టి ఒక విషయం మనం ఇక్కడ జ్ఞాపకం తీసుకోవాలంటే మోసే కంఫర్టబుల్ లైఫ్ అలవాటు ఏం చేసుకున్నాడు అన్న విషయాన్ని క్రిస్టియన్ లైఫ్ మనం చూస్తూ ఉంటాం మనం ఎప్పుడు పాస్ట్లో కంఫర్టబుల్ లైఫ్ అంటే పాస్ట్ కదా సోఫార్ అంటే కంఫర్టబుల్ లైఫ్ ఈ కంఫర్టబుల్ లైఫ్ ఎంత డేంజరస్ అంటే నీ అగ్నిని ఆర్పేస్తుంది నీలో ఉన్న ఫైర్ని ఆర్పేస్తుంది అందుకని అందరికీ నచ్చిందే పాత కాలము నీ చిన్ననాటి రోజులు నీ చిన్ననాటి స్థలాలు నీ చిన్ననాటి వస్తువులు నిన్ను లాగుతూ ఉంటాయి పాత కాలానికి వాటన్నిటినీ విడిచిపెట్టాలా సెంటిమెంట్స్ పెట్టుకోవద్దు క్రిస్టియన్ లైఫ్లో ఒక బలహీనతను గమనించిన అందరికీ ముఖ్యంగా ఇండియన్స్కి ఇది ఎక్కువ సెంటిమెంట్స్ పాతవి ఏవి పాత వస్తువులు పడారు పాత బెడ్షీట్లు పడయారు పాత యుటెన్సిల్స్ పడారు అన్నీ జమ చేసి అటక మీద పెడతా ఉంటారు ఇండియన్ మైండ్ సెట్ అది ముఖ్యంగా సౌత్ లో ఏది పాతదిన్నా దాన్ని ఎక్కడో అటక మీద కేసు పడేస్తారు క్లీనప్ చేయరు ఇండియన్ మెంటాలిటీ అది ఏం చేస్తుందంటే నిన్ను ఆ పాత ఓల్డ్ మెమరీస్కి లాగి కంఫర్టబుల్ లైఫ్కి నేను అలవాటు చేస్తుంది ఇది డెవిల్స్ స్ట్రాటజీ అన్నట్టు అన్లేస్ మనము ఈ పాస్ట్ నుంచి డిస్కనెక్ట్ అయితేనే కానీ ముందుకు పోలేం కొన్నిసార్లు ఇదే గమనిస్తా ఉన్నాను కొందరు జీవితాలలో అన్నీ పోగొట్టుకుంటారు లైఫ్లో వాడికి కొత్త లైఫ్ బిగినింగ్ అది గాడ్స్ ప్లాన్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే నువ్వు ఉన్న వాటినే పాత వాటినే అంటుకొని ఉన్నావు అట్లా ఉంటే నువ్వు పోలేవు తాతల నాటి సలము తాతల గ్రామము పాత ఇల్లు అడవి కూర్చుంటే ఏం చేస్తావు దిన దినమంతా ను ఎట్టి పరిస్థితుల్లో ప్రభు ప్రణాళికలో ఆయన అందరినీ పిలిచిండు కొందరే స్పందించారు నువ్వు తన నిబంధనకు వస్తే అందరినీ పిలిచిండు పిలువబడ్డవారు కొందరే ఎందుకు స్పందించారు కాబట్టి స్పందించకపోతే ఏర్పాటు ఉండదు కాబట్టి పాస్ట్ నుంచి మనం బయటపడాలా మోసే కంఫర్టబుల్ లైఫ్ నుంచి బయటికి రావాలా యాకోబు కంఫర్టబుల్ లైఫ్ నుంచి బయటికి రావాలా అంటే దేవుదూతతో కొట్లాడక తప్పదు దేవుదితో కొట్లాడి తుంటి నరం విరగొట్టాలా నీ న్యూ లైఫ్ స్టార్ట్ కావాలా అనేక పర్యాయాలు మనం కూడా గాయాలు పొందుతూ ఉంటాము శ్రమలు పొందుతూ ఉంటాము ఇవన్నీ రిమైండర్స్ అన్నట్టు ప్రతిరోజు నాతో సవాసం చేయకుండా ఏం ప్రోగ్రామ్స్ చేస్తావు నా దగ్గరికి వచ్చేసి అంటే అప్పుడు ఏం చేస్తావు ఈ లోకం విడిచిపెట్టాల్సి వస్తుంది నేను దేవుని సేవ చేస్తున్నా ఎంతగా ఉన్నా వ్యక్తిగతంగా అయిన సన్నిధిలో సమయం గడకపోతే నువ్వు పాస్ట్కి వెళ్ళిపోతున్నావు నువ్వు ఏదో చేస్తున్నావు అనుకుంటావు కానీ కాదు అదే విధానంగా ప్రజెంట్లో కూడా మనం స్టక్అప్ కావద్దు ఎందుకంటే ఇది అరణ్య మార్గం మనం ఎన్నుకునేది మనం కూడా ఈ లోకము ఎడారి జీవితం ఈ లోకం ఈ లోకం కాదు మనతో ఏది రాదు అని పాట పాడుతూ ఉంటారు కాబట్టి లోకంలో మనం ఏం చేస్తుంటాం అంటే అది పనిచేస్తే ఇది పనిచేస్తే డబ్బులు వస్తాయి కదా రిసోర్సెస్ వస్తూ ఉంటాయి కదా వాటి మీద మనం ఆధారపడుతూ ఉంటాం కానీ ఇవన్నీ ఖాళీ ఇవన్నీ లయమైపోతున్నాయి న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ మాయమైపోతున్నాయి ఆర్థిక స్థితి పతనమైపోతుంది మనకి సూపర్ న్యాచురల్ కావాలి ఇక మీదట మనము ఎదురు చూస్తూ ఉండాలి అందుకే ఎర్మియా గ్రంథంలో దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది దాంతో నేను క్లోజ్ చేస్తా వాక్యాన్ని ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిది వచనం నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును కాబట్టి ఇది నిశ్చేత మన మన గురించి దేవుడికి దేవుని ఉద్దేశము ప్రణాళిక ఆయనకు తెలుసు ఏ లో ఏం చేయాలా అనే దానికి తెలుసు తర్వాత ఏమంటున్నాడు రాబువు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యహో ఇది ప్రవచనం కాబట్టి రాబువు కాలము గురించి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే మనం రాబువు కాలాలు తెలుసు దుర్దినాలనేసి తెలుసు మనం ఉంటుంది దుర్దినములు కాబట్టి సమయాని పోనీక సద్వినియోగం చేసుకోమని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ యొక్క ఆదరణ మనకు ఉంది ఏంటంటే రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలిగినట్లు హోప్ నిరీక్షణ అంటే హోప్ కదా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కాబట్టి ఇది ప్రామిస్ అన్నట్టు ఇది నువ్వు ఐ రిసీవ్ ఇట్ ఈ వాగ్దానాన్ని నేను ఈరోజు పొందుకుంటున్నాను ప్రవ్వ మీరు నిర్మియా ద్వారా మాకు బయలుపరిచినారు ఇది యొహవ వాకు ఇది ప్రవక్త వాక్ కాదు మనుషుల వాక్ కాదు ఇది మీ వాక్ మాకు నిరీక్షణ యు ఆర్ అవర్ హోప్ ఆయన జీవము గల నిరీక్షణ మనకి అటువంటి ఇటువంటి నిరీక్షణ కానీ కదా అవర్ లివింగ్ హోప్ కదా జీసస్ క్రైస్ట్ అంటేనే లివింగ్ హోప్ సజీవంగా ఉన్న నిరీక్షణ అది మరియు సమాధానకరం కంఫర్ట్ అసలు టెన్షనే లేదు ఆయనలో సమాధానం ఉంది ఐ గివ్ యు మై పీస్ అంటాడు కదా not the peace that the world gives you i'll give you my peace kabatti samadhanakaramaina uddeshamle kabatti aina plans enta perfect ga untayi ane idu ikkada gap kam chestunnadu kabatti manamu ika medata past la stuck up kaakunda munduku veli povala ekkada prabhu nadipiste akkade veli povala ai manam aneka paryal gamaninchinam this is the hand of god ani nisala manam saakshyam ichinam okkar chudandi yesaya grandhamu నలభై మూడు పద్దెనిమిది యశాయ గ్రంథము నలభై మూడవ అధ్యాయము యశాయ గ్రంథము నలభై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినంలో ఏముందంటే మునుపట్టి వాటిని జ్ఞాప మునుపట్టి వాటిని జ్ఞాపకము చేసుకోన ఇది నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటాను నేను చాలా సెంటిమెంటల్ ఫెలోని ఓల్డ్ థింగ్స్ అన్ని జమ చేసేవాడిని ఒకప్పుడు బట్ నాకు సడన్లీ ఒకరోజు దేవుడి జ్ఞాపకం చేసింది ఏంటంటే ఓల్డ్ థింగ్స్ లో ఓల్డ్ స్పిరిట్ ఉంటుంది అది నేను లాగేస్తుంది అది ఎప్పటి నుంచి దగ్గర చూస్తుంది ఎప్పుడు పెట్టి తిరిగింది ఆ దగ్గరకు వస్తాడా నా దగ్గరకు వస్తాడు అనేసి ఓల్డ్ థింగ్స్ బిఫోర్ యువర్ బోర్న్ అగైన్ అవన్నీ ఓల్డ్ థింగ్స్ అవి నీ చైల్డ్హుడ్ థింగ్స్ కావచ్చు నువ్వు ఎక్కడ పుట్టిండొచ్చు పెరిగిండొచ్చు ఆ ఓల్డ్ థింగ్స్ అన్నీ వాటిని ఎప్పుడు నువ్వు జ్ఞాపకం తీసుకొనికూడదు అంటుడు సెంటిమెంటల్ గా కావద్దు అంటుంది ఈ వాక్యం ఓల్డ్ ప్లేసెస్ విడిచిపెట్టాలా అబ్రహాంకి ఎంత కల్దీల ప్రాంతం కదా ఊర్ అనే ప్రాంతం దాన్ని విడిచిపెట్టేసి అన్నాడు రిచ్ గై బిజినెస్ మ్యాన్ దేశాన్ని విడిచిపెట్టు బంధువుల నిమిత్రులను విడిచిపెట్టు అంత ఆస్తులను విడిచిపెట్టు నాతో పట్రా ఒక గాడిద తీసుకుని వచ్చిండి బయటికి సరే కంప్లీట్ గా బిడేన్ చూపించడంటే కాదని మనకు తెలుసు నీ కుటుంబిని విడిచిపెట్టరా బంధులను విడిచిపెట్టరా అంటే కుటుంబి కూడా అంటే తండ్రిని తెచ్చుకున్నాడు బంధులను విడిచిపెట్టరా అంటే లోతుని పట్టుకొచ్చుకున్నాడు తర్వాత ఒక గాడిదని పట్టుకొచ్చుకున్నాడు అంతే గాడిదే తన భార్యకి సహాయకంగా ఉండాలంటే ఆ పశువు అవసరంగా బరులు మేడని ఒకవేళ ఆయన అక్కడే ఉండిపోయింటే విశ్వాసానికి జనకుడు కాకపోయేవాడు ఆయన కూడా డిలే చేసిండు తెరహు తండ్రి పాలాను ప్రాంతంలో నలభై సంవత్సరాలు ఆగిపోయింది అబ్రామ్ డిలే చేసిండు కల్దీల ప్రాంతం విడిచిపెట్టిండు ఆ ప్రాంతానికి వచ్చిండు పరాను ప్రాంతంలో నలభై సంవత్సరాలు ఆగిపోయిండు తండ్రి చనిపోయేంతవరకు ఫార్టీ ఇయర్స్ వేస్టెడ్ అక్కడి నుంచి లేచి ఫార్టీ ఇయర్ తర్వాత సౌత్ దిక్కు వచ్చిండు లోతుతో పాటు ఇంకొక ఫార్టీ ఇయర్స్ పోగొట్టుకున్నాడు అక్కడ లోతుతో పాటు లోతు బాగా డబ్బులు సంపాదించకుండా ఆస్తి పడాండు ఎంతమంది పని వాళ్ళు ఒక గాడి తీసుకొచ్చుకున్నాడు మూడు వందల మంది పని పని వలన పెట్టుకున్న అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయింది ఆయన అబ్రామ్ ఆయన పనులకి ఈయన పనులకి కొట్లాటలు స్టార్ట్ అయినాయి అది ప్రవేగ్ కల్పిషన్స్ ఉంది వాక్యం అక్కడ ఫార్టీ ఇయర్స్ వేస్ట్ చేశాడు ఎయిటీ ఇయర్స్ తర్వాత ఆయన వాగ్దానం నెరవేరుతుంది పాలు తెలుగు ప్రతి దేశాలు అడుగు పెడుతున్నాడు తర్వాత మనకు తెలిసిందే కోట్లాటలు ఐదు రాజులతో కొట్లాడి సంహరించి రావడము దాని తర్వాత మెల్కి రాజు శాలెంబు రాజు కలవడము యేసుప్రభుకి సాదృశ్యమతను ఆయన రాజు మరియు యాజకుడు అవి రేర్ కాంబినేషన్స్ అన్నట్టు కానీ రక్షింపబడ్డ వాళ్ళందరూ రాజుల యాజకులని పేతుర్ జ్ఞాపకం చేసిండు కాబట్టి మెలికేసేది క్రమానికి తీసుకొచ్చిండు మళ్ళందరినీ కాబట్టి మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకున్న కుడి పూర్వకాలపు సంగతులను తలంచుకున్న కుడి ఆ రోజులు ఎంత బాగుంటాయి బాయి అంటారు కదా ఆ రోజులు ఎంత మంచిగా ఉండే బ్రదర్ అంటారు చిన్ననాటి రోజు ఎంత మంచిగా ఉండే బ్రదర్ అవి తలంచద్దన్నాడు ఎందుకు అంటే ఒక్కసారి పోయేస్తాం బ్రదర్ మా ఊరికి నాకు ఒకసారి దేవుడు జ్ఞాపకం చేసిండు నేను ఎప్పుడు కూడా నేను పుట్టిన స్థలం పోలే థర్టీ ఇయర్స్ తర్వాత పోయినా నేను పుట్టిన స్థలం అది వేరే ఆఫీస్ పని మీద పోవాల్సి వచ్చింది ఆ ఏరియాకు పోయినప్పుడు ఫస్ట్ టైం నేను ఏ ప్రాంతంలో ఏ ఏ స్థలంలో పుట్టినో ఆ స్థలంలో నన్ను తీసుకపోయి చూపించారు ఇగో ఈ స్థలంలోనే నువ్వు పుట్టినవని నాకు ఏ సెంటిమెంట్ లేదు ఆ స్థలానికి ఈ స్థలంలోనే ఇగో మీ మమ్మీ నిన్ను ప్రసవించిందని ఆ ల్యాండ్ లో ఒక రూమ్ లో ఒక కార్నర్ లో చూపించారు నేనేం సెంటిమెంట్గా ఫీల్ కాలేదు నెక్స్ట్ ఇయర్ ఆ ఇల్లు కొలగొట్టి పెద్ద బిల్డింగ్ కట్టేసారు ఈరోజుకి ఆ మెమరీ లేదు నాకు తర్వాత లాక్డౌన్ కి ముందు నాకు ఒక అవకాశం వచ్చింది మా ఫాదర్ పుట్టి పెరిగిన స్థలానికి పోవడానికి ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ తర్వాత నేను చూస్తున్నా ప్రాంతం నేను ఎప్పుడు పోలేదు ఆ ఫస్ట్ టైం ఫాదర్ పుట్టిన స్థలానికి వెళ్ళిన అక్కడ పోయి మా ఫాదర్ ఏ స్కూల్లో చదువుకోండి మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ స్కూల్స్ అంట స్కూల్ అంట ఆ స్కూల్లో ఏ క్లాస్ రూమ్ లో కూర్చుని వింటాడో అవన్నీ క్లాస్రూమ్స్ అన్ని చూసినా ఫొటోస్ తీసుకున్నా కానీ తర్వాత చర్చకు వచ్చిన ఏ చర్చిలో ఆయన బ్యాప్టిజం తీసుకొని వింటాడు ఏ చర్చిలో ఆయన పెండ్లైందో అవన్నీ చూసిన అప్పుడు నాకు ఒక స్వరం వినిపించింది నీకు తెలియంది మీ ఒక రాంగ్ స్పిరిట్ వెంటాడుతా ఉంది ఇన్ని సంవత్సరాలు అందుకే మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆ యొక్క డిస్టర్బింగ్ స్పిరిట్ మిమ్మల్ని ప్రాస్పర్ ఇది ఎన్నో జనరేషన్స్ నుంచి మిమ్మల్ని వెంటాడుతుంది బికాజ్ యూఆర్ క్లీవింగ్ టు ద పాస్ట్ నువ్వు సెంటిమెంట్స్ అన్ని క్లీనప్ చేసి పడేసి అవన్నీ ప్రతి సెంటిమెంటు ప్రతి పాస్ట్ మెమరీస్ నిను పాస్ట్ స్పిరిట్ దగ్గరికి తీసుకెళ్తాయి నువ్వు పోవాల్సింది ముందుకి వాక్యాన్ని క్లోజ్ చేయక ము చూడండి మునుపట్టి వాటిని జ్ఞాపకం చేసుకున్న పూర్వకాలపు సంగతులను తలంచుకున్న ఇదిగో నేను ఒక నూతన అది మొదలు మొలుచును మీరు దాన్ని ఆలోచింపరాంతి రాష్ట్ర పత్రికలో పౌలు ఓ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు అదొక్కటి చూపించి నేను ముగించేస్తాను రెండో కొరింతలు రాసిన పత్రిక కేబీపీఎంకి ఫౌండేషనల్ వాక్యం ఇది కేబిపిఎం టీచింగ్స్ ట్రాన్స్ఫామ్ కావడానికి ఇది ఇన్స్ ఏమంటాం స్పిరి ఇన్స్పిరేషన్ అనేట్టు రెండో పత్రిక ఐదవ అధ్యాయం రెండో కొరితలు పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో భావులు ఇప్పుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి కాగా ఎవడైనాను రక్షింపబడ్డ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి నూతన సృష్టి న్యూ క్రియేషన్ న్యూ క్రీచర్స్ పాతవి గతించను పాస్ట్ ఈస్ గాన్ నీ ఓల్డ్ మెమరీస్ అన్నిటినీ ఎరేజ్ చేసిండు ఆ ఓల్డ్ జనరేషనల్ కర్సెస్ ని ఎరేజ్ చేసిండు ఆ ఓల్డ్ డీమన్స్ ఎన్నో తరతరాల నుంచి వెంబడిసినాయి మోర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మీ పూర్వీకుల నుంచి అవి వెంబడిస్తా ఉన్నాయి వాటికి ఇటర్నల్గా ఫుల్ స్టాప్ పెట్టేసింది దేవుడు ఆయన మరణ గురుస్థాపన పునరుంధార అది స్వీకరించడం వలన ఇదిగో కొత్త అయిపోయినాయి సమస్తం కొత్తవైపోయినాయి అందుకు పాతవి గతించినవి ఓల్డ్ ఓల్డ్ ప్రీస్ట్హుడ్ గతించింది లీవైట్ ప్రీస్ట్హుడ్ గతించింది ఇప్పుడు మెల్కీ జడక్ ప్రీస్ట్హుడ్ ఆరంభమైంది ఆ ఆర్డర్లకు రమ్మంటున్నాడు పౌలు హెబ్బిలు రాసిన పత్రికలో ప్రతి ఒక్కరిని యు ఆర్ ఎ ప్రీస్ట్ యాజ్ వెల్ యాజ్ ఎ కింగ్ ఆర్డర్లు రావాలా పాతవి గతించినవి నో మోర్ కనెక్షన్స్ దావిద్రా జుద్దుక పడుతున్నాడు పాప చనిపోయిందనేసి కోని కట్టుకున్నాడు ధూళిలో పడున్నాడు ఏడుస్తా ఉన్నాడు పాప చనిపోయింది సమాధి చేసేసి తర్వాత ప్రవక్త వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా ఇంకా ఎంత కాలం ఏడుస్తా పాస్ట్ మెమరీస్లకి వెళ్ళి బయటికి రా అయిపోయినయ్యి పాస్ట్ ఈజ్ పాస్ట్ సమస్తం క్రొత్తమైన ఇపుడు లేచి తిరిగి నువ్వు నీ పని ముగించి ఆరంభించు దాన్ని కొనసాగించు నువ్వు రాజువి నేర్చుకుంటా కూర్చుంటే ఎట్లా లేయి స్నానం చేసుకో తిను ఉపాసం మాను తిను పోయి సింహాష్టం మీద కూర్చొని రాజ పాలన అదే అదే అదే వాక్ ప్రభు మన తీరు నో మోర్ పాస్ట్ నో మోర్ ఓల్డ్ మెమరీస్ మర్చిపో అన్నిటిని విడిచిపెట్టేశాయి లేయి ముందుకు వెళ్ళిపో నీ భవిష్యత్తు అనే ఎంతో మంచి ఉద్దేశం కలిగిన వాడు డౌట్ పడకుండా మనం ముందుకు పోదాం అటువంటి కృపలు ప్రభువులు నడిపించాలని ప్రార్థిస్తాం ప్రభు మీ సహవాసం మాకు అవసరమైనా మీ సన్నిధి మాకు అవసరం తండ్రి మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు అవసరమైనా మీ యొక్క పరిలోకపు జ్ఞానం మాకు అవసరంనైనా ఈ లోకపు జ్ఞానం వెర్రితనం ఇది మాకు వద్దు ప్రభ దీని గురించి మేము సమయం వేస్ట్ చేయమనైనా అవును ప్రవ్వ పాతవి గతించినవి పాత వాటిని మర్చిపోమని మీరు చెప్తున్నారు నైనా వాటిని సెంటిమెంటల్స్గా తీసుకొని మేము తిరిగి ఓల్డ్ థింగ్స్ తట్టుపోవడానికి వీల్లేదని అయినా సహాయపడండి ప్రభ అటువంటి రోషం పౌరుషం పుట్టించండి ప్రవ్వాళ తండ్రి ముందుకు ఉన్నాడు నైనా ముందుకు ఉన్నాడు ప్రభా మోష వెనకలికి వెళ్తా ఉన్నాడు నైనా యాకొ వెనకలికి వెళ్తా ఉన్నాడు మేము అట్లా కాదు ప్రభా ఏలి అలాగా ముందుకు వెళ్ళిపోతుండాల ప్రభావ అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ఆదరణ రై చేయండి అయితే తను మళ్ళీ మరి ప్రాంతానికి మేము తిరిగి వెళ్తున్నాం ఎన్నో సంవత్సరాల తర్వాత ఎంతో కాలం తర్వాత లాడ్ ఆ ఏ రీతిగా అడుగుపెట్టిండో మేము ఆ రీతిగా అడుగు పెట్టబోతున్నాం మీరు మాకు తోడంటున్నారు వాగ్దానం చేస్తున్నారు మంచి ఉద్దేశాలు కలిగిన ప్రణాళికలోకి మీరు మళ్ళీ నడిపిస్తున్నారు అదే తను సజీవమైన నిరీక్షణ ద లివింగ్ హోప్ మీరే మా లివింగ్ హోప్ కాబట్టి ధైర్యంగా మేము ముందు పొలం నడిపించమని ఆ యొక్క తండ్రి ఆ యొక్క యహోశివ గ్రంథాలు చూస్తున్నాం తండ్రి పెద్ద జైంట్స్ని వాళ్ళు ఓవర్కమ్ అయినారు నైనా మేము కూడా భయపడకుండా వాళ్ళని ఓవర్కమ్ కావాలా ఎటువంటి జైంట్ ఉన్నా మేము భయపడంనైనా మరి గ్రాస్ ఆఫర్స్ లాగా ఉన్నాం అనుకుంటున్నారు కాదని మీరు చెప్తున్నారు మేము గ్రాస్ ఆఫర్స్ కాదు అంటున్నారు ప్రభా జీవం గల మాలో ఉన్నప్పుడు మేము నడుస్తున్నాం మీరే నడుస్తున్నారు ఆ యొక్క తన్మలి నడిపింపులకి మమ్మల్ని నడిపించి మీ మహిమార్థంగా నిలబెట్టుకోమని ఈ యొక్క వింటున్న ఆశ్రయించండి నూతనంగా అభిషేకించండి ధైర్యపరిచి మహిమానందమని మీ మహిమార్థంగా నిలబెట్టుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పల్లొకపు తండ్రి ఏసయ్యా మీ నామానికి ఎంతో వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా ఇదిగోనైనా మొట్టమొదటి దినాన్ని ప్రభా అనుగ్రహించి అయ్యా మీ పాత నిద్ర కూర్చోడానికి మిలిచిన మీకు ఎంతో వందనాలు ప్రభా మారేడుమిల్లి గ్రామంలో ప్రభాగం సున్నంపాడు ప్రాంతాల్లో పాసెస్ ట్రైనింగ్ జరిపించాలని ఆశపడుతున్నాం తండ్రి అయ్యా మిల్చిన ఎంతో వందనాలు ప్రభా ఇదిగోనైనా మీ పుట్టక ముందే ఆ దినాన్ని ప్రభా ఏర్పాటు చేస్తున్నారు ప్రభాన్ని బట్టి మీకు ఎంత వందనాలు ప్రభా ప్రాంతానికి పంపిస్తున్నందుకు మీకు ఎంత వందనాలు వస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి వాళ్ళ అవసరం అక్కలను తీర్చండి ప్రభా వారికి ఆసక్తిని మీరు రేపించండి ప్రభా అయ్యా మీరు పుట్టించండి ప్రభా నూతనము ప్రభా పెడుతున్న మాకుని మీరు చోడయండి ప్రభా ఈ పరిచర్యలో ప్రభా ఎవరెవరైతే పాలుభాగస్తులు ఉన్నారో ప్రభా ముఖ్యంగా తిమోతి గారు తిమోతి గారి కుటుంబం జాష్వా గారు ఇంకా వేరే పాసస్ అసోసియేషన్ ఉన్నటువంటి వారు అయా వీరందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి అయా వీరందరిలో ప్రభా ఇదిగోనైనా ఆసక్తినిచ్చి అందరినీ అనేకులు కోరుకొలుకొని వారిని మీ పాస్ అనేది తీసుకురావడానికి మీకు అనుభవించండి ప్రభా మేము వెళ్తున్న మార్గంలోనూ పాస్ చేస్తున్న స్థలా స్థలాల్లోనూ అయా ఇదిగోనైనా ఇటీవోటీస్ జరుగుతున్నటువంటి వెన్యూలోనూ అయా ప్రాంతాలన్నింటిలో మీరు తోడుగా ఉండండి ప్రభా ఇదిగోనైనా వాతావరణ ప్రభా మీరు స్వాధీన పరుచుకోనండి వాహనాలను మీరు స్వాధీనపరుచుకోండి ప్రభ వెళుతున్న ప్రతి ఒక్కరి గుహం చుట్టూ ప్రభా మీ కాపుదల నుంచి పెట్టండి ప్రభా ఎదుగునైనా ఇది అంత అజయకరంగాను మీకు మహిమకరంగాను మర్యాదలను జరగడానికి మీకు అనుభవించండి ప్రభ మా సొంత జ్ఞానానికి సొంత ఆలోచనలకు తెలివితేటలకు ప్రభ మేము చోటువక ప్రభ కేవలం మీద ఆధారపడి అయ్యా మీరు ఇచ్చేటువంటి మాటను మేము వారికి చెప్పడానికి మీరు అనుభవించండి ప్రభా మాకిచ్చిన ప్రతి ఒక్క తలంతు ప్రభా అయా మీ నామ హిమార్థమైన వాళ్ళలాగా మీ కుటుంబం అనుగ్రహించండి ప్రభా భారం ఇచ్చారు బాధ్యతగా అప్పజెప్పారు ప్రభా నమ్మకంగా ఈ సేవలు చేయడానికి మీ కుటుం అనుగ్రహించండి ప్రభా ఎందుకనైనా మాలో ఏ దోషము ఏ తపిదు లేకుండా ప్రభా చూసి అయా బాగు కడిగి ప్రభా అయా మీ పాత్రగా మీ పనిముట్టుగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థించేచ్చుంది వస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ముఖ్యంగా ప్రభా ఇదను పుట్టినరోజు చేసుకుంటున్నటువంటి అయా ఆ బాబుకి మీరు చోటుగా ఉండండి ప్రసాద్ గారి కుటుంబాన్ని ఆయన చేస్తున్నటువంటి సేవా పరిచయం మీద అప్పని చేసుకోనండి ప్రభ టీంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి వ్యక్తిగతంగా ప్రార్థన చేయొచ్చుండ ప్రభ వారికి ఉన్నటువంటి ప్రతి ఆటంకాలను మీ నామంలో తీసివేసి ప్రభ ముఖ్యంగా ఆయా లీవ్ శాంక్షన్ చేసే విషయంలో మీరు సహాయంగా అనుగ్రహించండి ఈ పని మీది ఈ భారం మీది అయా ఈ బాధ్యత మా మీద అడ్డుగా ఉన్నటువంటి ప్రతిదాన్ని ప్రభ మీ నామంలో తీసివేసి కొట్టివేసి గొప్ప విజయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన ప్రభా చింతూరులో ఉన్నటువంటి అయ్యా కాంతారా గారి గురించి ప్రార్థించున్నాం అయ్యా ఆయన కూడా ప్రభా మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి మేము ఎప్పుడు వెళ్ళినా ప్రభా ఆయన సంతోషంగా ఆతిథ్యం ఇచ్చే మనిషి ప్రభా అయ్యా మంచిగా సేవ చేసిన వ్యక్తి ప్రభా అయ్యా మీకే తెలుసు ప్రభా కృప్త ఆయన కూడా జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యంతో నింపుమని ప్రార్థించున్నాం ప్రతి దశలో మీరే ఉండి ప్రభా విజయాన్ని అనుగ్రహించి మీరు మేము పొందము ఏసే నామంలో అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం స్తోత్రం ప్రభా పరిస్థితిగా గొప్ప దేవ జీవం గల తంది జీవాధిపతి నీకు ఎంతో వర్ణాలేసయ్య ఈ ఘర్షణ కాలం అంతా కాచి కాపాడైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు ఈ రాత్రి కాల మీ ప్రియులందరితో కలిసి ప్రభావ నేను స్థుతించలాగన ఘనపరచలాగన మీ స్వరమే విల్లాగనిచ్చిన యొక్క దాన్ని ఎంతో వందలేసా యువకులేని గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించానికి వందాలు ప్రభావను బట్టే ప్రభావ నేను స్థుతిస్తున్నాను ఘనపరిస్తున్నాం మహిమ పరిస్తున్నైనా గొప్ప దేవ వాక్యంధరం మీరు మాతో మాట్లాడిన ప్రభా నైనా ఈ వాక్యంధారృదయాలు మన్నింప చేసినా నీకు ఎంతో వాళ్ళు ప్రభావ దేని విషయంలో కానీ ప్రభావ మేము ఆలస్యం చేయకుండా ఢిల్లీ చేయకుండా ప్రభావ మీ ప్రణాళికలు మేము ముందుకు పోయిన తయారు చేయండి ప్రతి ఒక్కరిని షేదించుకు మేము ముందుకు పోవాలా ప్రభా సహాయపడమంత ఆదిష్టమైన మీ ఆత్మ నడిపింపు మనకించమంత ఆదిష్టమైన నైనా ఏసే ప్రతి విషయంలో నైనా నూతన క్రియ ప్రభావం చేసిన అది ఇప్పుడే మోల్చిందన్నారు ప్రభా అదే ప్రతి విషయంలో నేను దేని విషయంలో కూడా ప్రభా ఓ ప్రభావం సిద్ధించుకున్న ధైర్యంగా మేము ముందుకు పోవాలా ప్రభావ మీ రక్షణ ప్రణాళికలు మేము అనేకులను ప్రభా నైనా మీరు మా కొరకు సిద్ధపర్చిన వాటి అన్నిటిని నేను సంపూర్ణంగా నిర్వర్తించాలా నేను భయమరచాలా ప్రతి స్థలంలో ఆ రీతిగా మిమ్మల్ని నడిపించని ప్రభావ మీరు అక్కడ తొరిగి ఉంది ప్రభావ ఎంతో మంది మీ స్వార్థ ప్రకటించాలా ఓ ప్రభు ఎక్కడ మీరు మీ అగ్ని మన్నిపజేయాల దుష్ట మనుషులు విడుదల పొందాలా ప్రభావ నైనా అనేక లక్షణాలు నడిపించాలా ప్రభ లంటి సాధనగా మేము మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టం బలపరుస్తున్నాం నైనా ఈ చివరి కాలంలో ప్రభావ మీ కొరకు ప్రభావ విజృంభించి మీ స్వార్థ మేము ప్రకటించి ముందుకు పోయిబడలే తయారు చేయండి గొప్ప దేవానికి ఎంతో బాధాన్ని చెల్లిస్తమైన మారేడుమల్లి ప్రాంతం గురించి మేము ప్రార్థిస్తమైన నా దేవా నా ప్రభ ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు అక్కడ జరగు పరిచయం అంతట్లో మీరు ఘన విజయం అనుగరించండి ప్రతి అటక ప్రతి చీకరు శక్తులు మీరు గద్దించమని ప్రార్థిష్టమైన చేయండి పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగరించండి ప్రభా రుచిలో టీఓటిలో ప్రతి విషయంలో ప్రభ మీ సాయం మాకు అనుగరించండి ప్రభ అక్కడున్న ప్రభ ప్రతి ఒక్క ప్రజలంతా ప్రవ రక్షణ మార్గం రావాలా అనేక ఆత్మల రక్షణలకు వచ్చేలాగానే మీ కృపా అనుగ్రహించండి బలమైన సాధన మమ్మల్ని వాడుకోండి ఓ ప్రభా మీ మహిమార్దం మమ్మల్ని అందరిని నడిపించమని ప్రధిష్టమైన నా దేవ ఎలాంటి ఆటంకాలు అక్కడ తిమోతి గారిని ప్రభావ ఆ రీతిగా జాసవ్ గారిని ఇద్దరు కమ్యూనికేషన్ కలిగి ప్రభా అటు ఒట్ల విజయం అనుగురించి మన ప్రాదిష్టమైన అందరూ ప్రభావ సమకుడి జరుగులాగని మీ కృప అనుగ్రహించండి ప్రభా నాదేవ నా ప్రభావ రుచులు కూడా మీరు సహాయపడమని ప్రాదిష్టం నడిపింపు మాకు అనుగ్రహించి మన ప్రాదిష్టమైన నా దేవనా ప్రభావం సహాయకులు నడిపించండి ఆ రీతి కాంతరావు గురించి ప్రార్థిష్టమైన తాకండి ప్రభావం స్వస్థపరచండి ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేయండి ప్రభావ తల్లిని చరికాలను సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాం నైనా ఈసుక్రీస్తున్నాం నా మూమున ప్రతి అవయవాలను సంపూర్ణ హీలింగ్ దయచేయండి ప్రభా నైనా ఇంకా బలంగా మీరు వాడుకోమని ప్రార్థిష్టమైన మా కుటుంబాలందరి చుట్టూ ప్రభావ ట్రైబల్ బెల్ట్స్ ప్రభావ అందరి చుట్టూ మీ అగ్ని కంచి పెట్టండి పేరు పేరిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించి బలపరచండి ప్రతి కుటుంబాల చుట్టూ అగ్ని కంచి పెట్టని ప్రభావ చీకర్ శక్తు మీరు గర్ధించండి ప్రభా నైనా ఎసయ్యా నతని ప్రతి కుటుంబంలో మీకు శాంతి సమాధానంగా ఇచ్చేయండి ఉద్యోగ స్థలాల్లో ప్రభావ ఎలాంటి ఆటంకం లేకుండా లీవ్ దొరకలేకనే సహాయపడడం అంత అదిష్టమైన మీ కృప ఎముడి కృపానుగించండి ప్రభావ నిశ్చితమైన మేము ఏ రీతికి వెళ్ళాలెళ్ళాలా ప్రభావ మీరే మాకు బయలుపరచండి ఆలోచనలు ఇచ్చేయండి మీ ఆలోచన మా ప్రతి తలంపులు ప్రభావ మీకు లోపరుస్తున్న ఈసు క్రీస్తున్న అయినా మీరే మాకు బయలుపరిచి మీ ఆలోచన మీ కృప విముడి కృప మాకు అనుగ్రహించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షి పెట్టుకోమని మూడు దిల్లు పరిచే అంతట్లో మాకు సాహికలు అనిపించి నీ మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నమేనా ప్రతి దశలో నీ నామం మహిమ పరచబడాలా ఘనపరచబడాలా ప్రభా ఆ రీతికి మమ్మల్ని అందరినీ వాడుకోని ప్రభా మీ రాకలి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో ఏసు పరిషుత్రుల వండ్రి మీకు వందనాలైనా మహోన్నత రఘ దేవ మీకు స్తోత్రాలు ఏసయ్య ఇంతవరకు మొత్తం మాట్లాడి బలపరుచినందుకు మీకు వందనాలనైనా ఈ యొక్క తిమ్మల్లి సున్నం పాడు ప్రాంతానికి మేము బయలుదేరుతుండగా మీ యొక్క నడిపింపు అనుగురించండి ఆటకాలను కొట్టివేయండి లీవ్ సిస్టమ్స్లలో సహాయపడండినైనా ఆఫీసులలో సహాయపడండి ప్రతి పనులు త్వరగా ముగించుకొని ప్రోగ్రాం మీకు నడిపించండి అయినా ఆర్థికంగా తిన్నమలు మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం నేను భక్తిగతంగా తిమ్మల్ని ఆత్మీయతలు బలపరచండి మీ యొక్క అగ్ని ఓ ప్రభా మాలో అగులతండ్రి లాగన సహాయపడండి ప్రభా అటువంటి అభిషేకం మాకు అందరికీ అనుగ్రహించి నడిపించండి ప్రభా ఈ యొక్క తనమలి ప్రోగ్రామ్స్లో మీరు మహిమ రందలనైనా మిమ్మల్ని మహిమ ఎట్లా పరచాలో మీరు మాకు మార్గం చూపించండి తండ్రి సమస్త ఘనత మహిమ మీకే చెల్లించాలా మీ నామం హెచ్చింపబడాలా ప్రభా అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రించి ప్రతి ఆటగాలను కొట్టివేయండినైనా ప్రతి బ్రదరిని ఆశ్రయించండి వారి చుట్టూ కుటుంబాల చుట్టూ కంచే వేయండి ఆరోగ్యం అనుగ్రహించండి ముఖ్యంగా పరపా ఈ నెక్స్ట్ సెవెన్ డేస్లలో తల్లి మళ్ళీ మీతో బలపరిచి నడిపించండి అనేకమైన విషయాలు మాకు చూపించండి ఏ రీతిగా మేము సిద్ధపడాలా ఇట్లా అక్కడ మేము మా యొక్క పనులు చేయాలా మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు అందరికీ ప్రార్థిస్తున్నాం రాత్రి మంచి ధర దయచేసి వెహికల్ని స్తోచించలా అసేపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ నమ్మకం ఏంటండీ ప్రేంగుల దినరాజా నీ పాదాలకు పొందనాలు స్తోత్ర స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రేంగుల తండ్రి ఇంతవరకు మీరు అనుగ్రహించిన కృపికయక మీ యొక్క ప్రేమకేమి మంచితనానికి ఏమీ కొందనాలు చెల్లించుకుంటున్నాందు ప్రేంగుల తండ్రి ధనవంతుడికి ఏమి కొందనాలు నీ పాదాలకు స్తోత్రాలు అమ్మకం ఏంటంటే చిన్న కుంపుతో మీ కాశ దగ్గరాటానికి స్థితించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి అనుగ్రహించిన కృపిక ఏమీ అయ్యా ఇష్టపడినటువంటి వాకి భాగానికి మీ కొందనాలు నమ్మకమైన తండ్రి అయ్యా ఆ యొక్క అగ్నిగా మా జీవితాలు ఉండటానికి నమ్మకమైన దేవుని సహాయించి పేంగులకి రాజా మహింగులకి తండ్రి మీ యొక్క కార్యాలు మీ యొక్క పనులు అయా నమ్మకమైన తండ్రి అయా ఆగిపోకుండా అయా జా కాకుండా రుపుణండి తండ్రి అయా వేగిర పడేటటువంటి మనసు నమ్మకం ఏంటంటే మీ కొరకు దేవా సర్వసన్నద్ధంగా ఉండేటటువంటి అయ్యా ఆ యొక్క జీవితాలను మీకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు తండ్రి అయ్యా మీ పని ఏడల మీ యొక్క కార్యాల ఏడల ఆసక్తి అనుగ్రహించమని ప్రార్థిస్తున్న తండ్రి మెంగులిగిన రాజా మహంగులిగిన తండ్రి యోక్షలు పాదాలు పట్టుకుంటుండగా కృపను ఎంతైనా నమ్మడ కిందేడో రెంగులు గిందే తండ్రి అయ్యా మీ సరైన దిచ్చిండగారిని జ్ఞాపకం చేసుకోమని ఇప్పుడు అనుగ్రహించమని తండ్రి రెంగులకి రాజా జ్ఞానం అనుగ్రహించండి అయ్యా తిరుమతి గారి విషయంలో అయా అక్కడున్నటువంటి నమ్మకమైన దేవ యాశ్వ గారి విషయంలో అయా ఇంకెంతమంది అయితే సహోదరులు ఈ యొక్క కార్యక్రమంలో అయ్యా నమ్మకమైన తండ్రి అయ్యా సహాయకులుగా ఉన్నారు వాళ్ళందరినీ మీ పాసన దిగతి పుట్టుకుంటుండగా పిలువబడినటువంటి ప్రతి పాస్ట్ అన్ని అయ్యా సండే స్కూల్ టీచర్ మీ పాసన దిగతి పుట్టుకుంటుండగా మీ నమ్మకత్వానికి ఏమి వైపు మీ దయకేమి వైపు చూస్తున్నాం తండ్రిని సహాయం చేయండి అయ్యా మీ దయకే మీ కొన్నాలు మీ కృపకేమి కొన్నాలు ప్రింగుల ఆకాశ మహాకాశము పటజాలం ఇంకొక దేవుడు అయా కృపణ అనుగ్రహించండి సహాయం చేయండి నమ్మకమైన దేవ అన్నిటికంటే ముఖ్యంగా మా జీవితాలు స్థిరపడటానికి మా యొక్క జీవితాలు సరిగా సరిచేయబట్టడానికి అయ్యా నమ్మకమైన తండ్రి రెంగులకి రాజు అయ్యా ఆకారం లాంటి జీవితం మన ఎవరిలో లేకుండా కృపణ అనుగ్రహించండి తండ్రి మమ్మల్ందరినీ వృక్షణ కింద తెచ్చుకుంటుంది చిత్తపరచండి తండ్రి ఆకితపరచండి దేవ నడిపించని అయ్యా ప్రతి ఒక్కరిని మీ పాసన్నది కొట్టుకుంటుండగా అయా మీరు ఏ విధంగా వాడనై ఉన్నారు ఏ విధంగా మమ్మల్ని నడిపించిన ఉన్నారు అన్నిటిని బట్టి మీకు కొందరు ఆచరించుకుంటున్నా సమస్తాన్ని మీ పాసన్నదిలో పెట్టున్నారు తండ్రి ఆశీర్వదించండి నడిపించండి ఇక్కడికి అనుగ్రహించండి ప్రింగుల తండ్రి మార్గం అంతటిని మీకు ఆసన్నదిలో పెడుతున్నాము అక్కడ ఉన్న ప్రదేశాన్ని ప్రోక్షణకి ముద్రిస్తుండగా సాయండి ప్రింగుల సమస్తమైనటువంటి శాతానందక శక్తులు ఆటంక పరిచేసినటువంటి శక్తులు యేసుక్రీస్తు ఏర్పరుస్తున్నమాలు లయపరుస్తుండగా సాయించి ఆ ప్రాంతంలో ఆ మీద అయా ఆ దేవా యొక్క నామాన్ని ఆచరిస్తుండగా రంగిళ్ళ తండ్రి జీవం కలిగినటువంటి నామం అని నామముల ఉన్నతమైనటువంటి నామం నమ్మకాయ తండ్రి శత్రు శాతానందక శక్తులు లయపరచండి ఆ యొక్క దాని యొక్క బంధుకాల నుంచి దాని యొక్క వ్యక్తుల నుంచి అయ్యా ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి దేవా ప్రేంగుల తండ్రి అయా మీ నామం మీ మీ యొక్క దేవా చిత్తంలో ఉన్నటువంటి విశ్వాసం అయ్యా జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం ప్రేంగుల తండ్రి మహింగులకు రాజు యొక్క సమయంలో మీ పాదాలు పుట్టుకుంటున్నాం తండ్రి చేరించిన ప్రతిభటికి మీకునాలు పెంగిల తండ్రి రాలైన వారికి మీ యొక్క అనుకరించండి అయ్యా నమ్మకమైన తండ్రి ప్రసాద్ కొడుకు బర్త్డే పెట్టుకుంటుండ సాయం చేయండి ఎంతైనా నమ్మదగింది కృపరించుకొని ప్రార్థిస్తున్నాం ఈ నమ్మకత్వానికి చూస్తుండగా సాయం చేయమని ప్రార్థిస్తున్నాం అంతా రెంగులు గిండి రాజా మహింగుల గింతండి అయ్యా ఇంతవరకు నడిపించిన కృపకైనా ఇక్కడ ఉన్నారు వీడిని బలపరచండి సాయం చేయండి మీరే పిలుపుని పెట్టి ఆ బిడ్డను అక్కడి నుంచినారు ఆ యొక్క పూర్ణంగా అయ్యా యొక్క కృపలో అయా కృపను గ్రహించుకొని ప్రార్థిస్తున్న ప్రేంగులకి రాజ ప్రేంగులకి తండ్రి చక్రవర్తి ఇంతవరకు చేసినటువంటి యొక్క సమస్తమైనటువంటి కోఆర్డినేషన్ మీతో మీ పాదాల స్తోత్రాలు బలపరచండి సాయం చేయండి నమ్మకమైన దేవా ఇంకా జరగనున్నటువంటి అయ్యా ఆ యొక్క కార్యక్రమాలన్నింటిలో అయ్యా జ్ఞానం గురించి నడిపించి మనం ప్రార్థిస్తున్నాం ప్రేంగుల తండ్రి మంగళ చేతులు కేవలం మీ నామం మహింపరచబడాలా మీ నామం హెచ్చించబడాలి దేవా తగ్గించబమైనటువంటి జ్ఞానం గురించి నడిపించమండి మమ్మల్ని మీ చేతులకు వారి పరిస్థితి సమయం బట్టి గత వదనాలు సూతులు తెలుస్తున్నాం తండ్రి ఈ వాక్యం బట్టి వదనాలు తండ్రి నేను గో పాత గతించాను అవును తండ్రి మా జీవితము మా పరిచర్య తండ్రి నేను మా ఆత్మీయ జీవితము మా శారీరకమైన జీవితంలో కూడా ప్రభా నేను అన్ని విషయాల్లో పాత మీద పాత వాటి మీద మేము ధ్యానించక తండ్రి నేను మా జయము అయినా సరే మా పాత తండ్రి నేను అనుభవాలు సరే కాక ప్రభా తండ్రి వాటి మీద అశయించే కాకుండా తండ్రి నేను నూతనంగా నీ సన్నిధిలో ప్రభా నేను నూతన వాగ్దానాలతోటి మేము ప్రభా తండ్రి నూతన భూమి మీద ప్రభా అడుగుపెట్టకు నూతన తండ్రి నా క్రియలు నీ సన్నిధి కోరుకునే వారుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు చేసే కార్యములు బహుగొ కార్యములు తండ్రి నూతన క్రియ చేస్తానని చెప్పారు తండ్రి నేను ఇదిగో ప్రభా నీకు ప్రభా నీకే వందనాలు స్థులు నీ వాగ్దానాలు బట్టి నీ వాగ్దానాలు కోరుకుంటూ ప్రభా పోతున్న స్థలం బట్టి తండ్రి నేను నీ నీ దాసు రుతిమూతి బట్టి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి నేను ప్రభా మీ సహాయం దయచేయండి జాషా బట్టి వందనాలు ప్రభావ తండ్రి అక్కడున్న పరిస్థితి అక్కడున్న స్థలం బట్టి తండ్రి అవుట్ రీచ్ స్థలాలు బట్టి ప్రభా తండ్రి గురించి టీచర్స్ ట్రైనింగ్ గురించి ప్రజల గురించి ప్రభావ మెటీరియల్ గురించి తండ్రి సేవకులు తండ్రి పార్టిసిపేషన్ గురించి ప్రభావ మంచి వాతావరణం గురించి మా ప్రయాణం గురించి తండ్రి స్టార్ట్ అయ్యే టైం గురించి ఆ ఏరియా క్రాసింగ్ గురించి ప్రభా తండ్రి నేను ఈ రీతిగా తండ్రి నేను మా స్టే గురించి మంచి వాతావరణం గురించి మా ఆరోగ్యాల గురించి తండ్రి మాకున్న తన్ని ఉద్యోగాల్లో మాకు సెలవుల గురించి మా తండ్రి పనిచేసే వాళ్ళకి వాళ్ళకి గురించి ప్రభా తండ్రి మా బలహీనమైన మా కుటుంబాలు భద్రత గురించి ప్రభా తండ్రి నేను ఈ రీతిగా తండ్రి నీ నడిపింపు అన్ని విషయాల్లో తండ్రి నేను మాకు సంస్ అన్ని విషయాల్లో మాకు సంపూర్ణంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం చక్రవర్తిని బట్టి తండ్రి నేను ప్రభా నిరాశులు చేసిన తండ్రి నేను గ్రౌండ్ వర్క్ని బట్టి నీకు ఎంతో వందనాలు తండ్రి తనకిచ్చిన తండ్రి నేను భావం బట్టి వందనాలు తండ్రి చంద్రశేఖర్ గారు బట్టి వందనాలు తనకిచ్చిన తండ్రి నేను నిరాశ బట్టి వాడుకున్నందుకు వందనాలు రాబోయే రోజుల్లో ప్రభా తండ్రి పరిచయం అంతా మీరు గొప్పగా బట్టి వందనాలు తండ్రి నేను తనుకున్న తండ్రి ఆఫీస్ వర్క్స్ అన్నిట్లో కూడా ప్రభా కాసుల పాటు దయచేయండి సహాయం తెచ్చే దాంతో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా తండ్రి సరిగా చేసి తండ్రి ఎలాంటి లోటు లేకుండా కృప దచ్చేయమని ప్రార్థిస్తున్నాం నాకు నాగరాజుకి కాల్సిన సెలవులు దయచేయండి ఇలాంటి ఒత్తిడి లేకుండా కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం బలహీనమైన మా కుటుంబాలని మీరేం చేసుకోమని ప్రార్థిస్తున్నాం సహాయం అది చక్రవర్తిని వందనాలు ఈ రాసుని బట్టి తన కుటుంబం బట్టి జయరావు గారికి మంచి ఆరోగ్యం దయచేయండి తల్లికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి కుటుంబాన్ని మీరు న్యాసం చేసుకోండి మీ సహాయం నిండుగా దయచేయమని కోరుకుంటున్నాం బలపరచండి ఆ రీతిగా తండ్రి రవిని బట్టిని బట్టి బలపరిచి సహాయం చేయండి కృప్ చూపించమని కోరుకుంటున్నాం అనుకున్న విస్తారమైన పనులు అంతట్లో కూడా ప్రభు కృప నిండుగా దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి సహాయం చేయండి ఆ రీతిగా తండ్రి తనతో పాటు తన పనిచేసే వారందరూ కూడా తనకి కావాల్సిన మంచి సపోర్ట్ దయచేయమని కోరుకుంటున్నాం సహాయం చేయండి కృప్ చూపించండి ప్రభావం ఈ రీతిగా తండ్రి నీ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాము సహాయం చేయండి ప్రభా రూపు చూపించమని కోరుకుంటున్నాం ప్రభా చక్కనిస్మస్ గారి కోసం ప్రార్థిస్తున్నాము సహాయం చేయండి తండ్రి మీ సహాయం నిండుగా దయచేయమని కోరుకుంటున్నాం ఈ రోజు తండ్రి భోగారాం ప్రసాద్ కుమారుడికి మీరు ఇచ్చిన మరో సంవత్సరం బట్టింత వంద నాలు ఆ కుటుంబాన్ని ఆహ్మం చేసుకోండి తన తనకి తన కుటుంబాన్ని మీరు ఆఫ్ చేసుకొని బలపరచమని ప్రార్థించండి రెండు కుమారుడు వాడికి మంచి ఆరోగ్యం దయచేయండి సహాయం చేయండి పెద్దవాడికి మంచి ఆరోగ్యం తెచ్చండి సహాయం చేయండి మీకు చూపించండి ప్రభా తండ్రి అక్కడున్న తండ్రి నేను పరిచర విషయంలో ప్రార్థిస్తున్నాం ఈ రోజు తండ్రి సువార్థ ప్రకటిస్తుండగా వాళ్ళు తండ్రి నేను అక్కడ వచ్చిన పార్టీకి వచ్చిన కూడా మంచి సువార్థ వినిపించినట్లుగా సహాయం చేయమని నీ దాసులు ఎవరికి నిలబడి వాడుకుంటున్నారో మీ నిలబెట్టి వాడుకొని మహింపదమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి నీ కృప నిండుగా దేయమని కోరుకుంటున్నాం ప్రభా తండ్రి నేను ఈ రీతిగా తండ్రి నేను నీ దాసులకు కావాల్సిన ప్రతి అవసరత తీర్చి మీరు మహింపదమని కోరుకుంటూ నీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి నేను మాతో మాతో పాటు తండ్రి నేను ఇంకను ప్రభా పనిచేసిన శేఖర్ గారు గురం శేఖర్ గారి కోసం ప్రార్ వందనాలు చెల్లిస్తున్నాము తను అసలు చేసుకోండి సహాయం చేయండి అంతేకాదు తండ్రి నేను డేవిడ్ గారి కోసం ప్రార్థిస్తున్నాము రాకేష్ నాయక్ గారి కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి నన్న మా మా మధ్య మంచి సమాధానం తెచ్చామని కోరుకుంటున్నాం మీకు చూపించండి సహాయం చేయండి ప్రభా తండ్రి నేను పరిచేర బట్టి చక్రవర్తి తండ్రి ఏ సహాయం అయితే అందించాడో అక్కడున్న ప్రజల కోసం ప్రార్థిస్తున్నాము ఈ సహాయం నిండుగా దయచేయమని అయ్యా తండ్రి ఆ ప్రజలందరూ వాళ్ళ అవసరం గురించి వాళ్ళకున్న తండ్రి నేను ప్రభా ఎదురు అపోజిషన్ గురించి ప్రార్థిస్తున్నాము సహాయం చేయమని కోరుకుంటున్నాం తండ్రి ఈ రీతిగా తండ్రి నేను ఏ యుద్ధాలు అవుతున్నాయి యుద్ధాల నుంచి ప్రభా యుద్ధాల నుంచి తప్పించండి సహాయం చేయండి తండ్రి నేను టర్కీ సీరియా లో ఉన్న భూకంపం అక్కడ పరిస్థితుల గురించి ప్రార్థిస్తూ తండ్రి నేను ప్రభా మీకు తండ్రి నేను నీ ముందు మేము ఎక్కడ నిలబడలేము ప్రభావ ఈరోజు మేము బతికున్నాము మా కుటుంబాలు సరిగా ఉన్నాయి అంటే కేవలం తండ్రి నేను కృపచేతనే ఏ రకం కూడా మేము వాళ్ళకంటే ఇబ్బందులు కాదు కానీ ఒకటి మాకు తెలుసు మా ప్రభు రక్షకుడు తండ్రి నేను మా మా కొరకై తిరిగి రానే ఉన్నాడు తండ్రి నేను అప్పుడు దాకా తండ్రి నేను నిలబెట్టి ఉన్నారని నమ్ముతూ ప్రభా కృప కలిగింది తండ్రి దయగలిగిందేవాన్ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ ప్రభా నైనా మా మధ్యలో తీసుకొచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు మీ దాసుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో ఆయన నిబుడ్లంగా మీరు మాకు శక్తి అధికారము ఉపయోగించి నేన తండ్రి లోకంలో మీ చేయడానికి ప్రత్యేకంగా తండ్రి నేను ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై తండ్రి సున్నంపాడులో జరిగే పరిచర్ని బట్టి ప్రాంతాల్లో జరిగే నేను తండ్రి బహిరంగ స్వార్థను బట్టి మీకు వందనాలు స్థోత్ర చెల్లిస్తుంటున్నా ఆ పరిచర్లో నేను తండ్రి ఏర్పాట్లు చేస్తుంటున్నాను దాసులు జాషువ గారిని బట్టి నేను తండ్రి తిమోతి గారిని బట్టి మీ కొందనాలు దాసులకు మీ జ్ఞానాన్ని గ్రహించిన రఫ ఎవరిని ఎవరిని ఇన్వైట్ చేయాలో తండ్రి పాస్టర్స్ టీఓటీలో సండే స్కూల్ టీచర్స్ టీఓటీలో నా తండ్రిని దాసులను ఆత్మ చేతి అభిషేకించి నడిపించమనియా తండ్రి నైనా కూడా సిద్ధపాటు కలిగి రావడానికి చూపించండి ఇదిగా నేను మేము రీతిగా నేను తండ్రిని దాసులు నేను తండ్రి ప్రత్యేకంగా నేను తండ్రి సామన్ను చంద్రశేఖర్ సార్ని కూడా మీ క్రూప్ లో జ్ఞాపకం చేసుకుని దాసులను బలపరిచి అప్పచే కొరకే సిద్ధపరుస్తు రమ్మని మీ సన్నిధిలో వేడుకుంటూ కృప్ చూపించండి ఆయన తండ్రి దాసులు చక్రవర్తి గారిని బట్టి వందనాలు ఏర్పాట్లన్నింటిలో కూడా మీ జ్ఞానం అని గురించి చూపించండి మీరు నడిపింపు దాయిచ్చండి తండ్రి నేను తండ్రి మెడిసిన్ పర్చేజ్ విషయంలో తండ్రి మెటీరియల్ ప్రిపరేషన్ విషయంలో వీటన్నిటిలో కూడా నేను తండ్రి దాసుని భాస్కరన్ తండ్రి నాకు కూడా సహాయం చేయమని నేను తండ్రి తెలుగు విషయంలో చక్రవర్తి సార్ గారి కృపను గురించము దాసు రవి గారిని బట్టి విస్తారమైన పనుల్లో నేను తండ్రి వెసులుబాటు కల్పించుకొని మీరే కల్పించమని పనులన్నింటినీ సహాయపడుతురమని మీ సన్నిధిలో పెట్టుకుంటూ రీతిగా నేను మరి తండ్రి పరిచయం కొరకే మమ్మల్ని సిద్ధపరుస్తారామని దాసులోనే సింస్ గారిని తండ్రి ప్రసాద్ బ్రదర్ ని తండ్రి మరి కుమారుడు బట్టి ఆ తండ్రి ఐనోష్ విన్సెంట్ తండ్రి ఒడ్డు మరి ఒక సంవత్సరాన్ని దయచేస్తూ వచ్చి ప్రేమ చెల్లిస్తూ ఆయన తండ్రి దిన జరిగిన స్వార్థ కుడికి మీ నామాన్ని మహంపరచుకుంటూ వచ్చిన మీ నామాన్ని అనేకలకు ప్రకటించడానికి నిదాసుని బలపరుస్తూ వచ్చినారని మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఇదిగో నీ దాసుని ప్రయాస నేను తండ్రి మీ పిలుపుని ఆధారం చేసుకొని నా తండ్రి నేను మరి ఎంతో అనానుకూల పరిస్థితుల మధ్యలోనే సేవ చేస్తుంటుండగా ని దాసుని బలపరచమని మీ క్రూప్ చూపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నా ఈ రీతిగా నేను తండ్రి వ్యాసోధుడు సంపత్సరణ బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దాసును కూడా బలుపరచు చూపించమని రీతిగా నేను మతీ మమ్మల్ని కూడా పరిచయం కొరకేసద్ధ పరుస్తున్నాం మన సమాధానం దయచేయము నేను ఆఫీసెస్ లో నైనబడుతాను విషయంలో కూడా మీకు రూపానుగ్రహించండి సహాయపడుతున్నాండి ఈ రీతిగా నేను మతీప్రూఫ్ నైనా తండ్రి ఈ రీతిగా నేను మతండి తండ్రి ఆయా ప్రాంతాల్లో నేను తండ్రి నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో నేను తండ్రి నిబిడ్లు ఎన్నో శ్రములు గుండా సంఘాలు నేను తండ్రి నేను ఎన్నో శ్రములు గుండె వెళ్తుండగా ప్రఫ్ బిడ్డలను బలపరచము ఆదరించము తండ్రి బిడ్డలను మీరు ఓదార్చము అయినా తండ్రి ఈ శ్రీ లోకంలో శ్రమలు నేనా తండ్రి మాత్రమే తగినవి కావు అని తండ్రిని వాక్యం చదివిస్తుంటా కృప దాయ చేయము బిడ్డలు ఎవరు కూడా వెనుక తిరగకుండా నేను తండ్రి ఇదిగా నేను ముందుకు సాగే కృప దాయ చేయము విశ్వాసంలో స్థిరపరచి బలపరచి భద్రపరచము ప్రతిశోధంలోంచి కూడా తప్పించి తప్పించము నేను తండ్రి మీరు అనుమతించే పరిశోధనలో కూడా నేను తండ్రి బుడ్లకు కావాల్సిన కృపాన్ని గురించము సహాయపడుతురమ్మని ఏ రైతు మరి తండ్రి మరి కూడా మాకు సవాళ్ళక నైనా తండ్రి మమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నారని అటు ఈ పరిస్థితులు కొరకే మమ్మల్ని సిద్ధపరుస్తూ వస్తున్నారని నేను తండ్రి మమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ వాటి కొరకే మా జీవితాల్లో వచ్చినప్పుడు కూడా నా తండ్రి మేము నిర్భయంగా నేను తండ్రి మీ కొరకై ఉండే కృప దాయ చేయమని ఆయన తండ్రి ఆ రైతుగా మమ్మల్ని రమ్మని వంద నాలుగు స్థితుల స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న తండ్రి రాత్రి కాలసం వరకు మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ తిరిగి రేపు సాయంకాలం నుంచి తమ తని రాకడాల్సిమే మీ సన్నిధికి చేరే వరకు మాకు మా మీ నెమ్మది సమాధానం దయచేసి మీరు ఆమెని మహింపరచుకున్నామని వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ రేపు శాతపరుషుతమైన ఆమెను వస్తుతించి ప్రార్థించట్టు కొంచెం ఆం తండ్రి ఆమె కృపరికి ఆమెన్ ప్రెజలర్ ఆమెన్ ప్రెజలర్ ప్రెజలర్ సర్ ప్రిన్సిపల్ రవి గారు ప్రెజలర్ ఆ చెక్కర్ టీగదర్ ప్రెజలర్ అందరూ ప్రెజలర్